ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ మనం ప్రేర్ స్టార్ట్ చేసుకుందాము ఈ రోజు స్కైపు ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభుత్వ తీసుకు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మనం ప్రార్థంతో ఈ మీటింగ్ ఆరంభించుకుందాము ప్రార్థించుకుందాం కళ్ళు మూసుకుందాం పరిశుద్ర పరిశుద్ర ప్రేమ కణికను కృపగల మా అభిప్రాయాల్లో ఒకటి యశోప్రభా ఇక తండ్రి వేలాది కోట్ల స్థుతులు స్తోత్రాలు ప్రభా ఏ గతులు మమ్మల్ని సజీవులు ఎక్కడ ఉంచినందుకు వందన ప్రభావ ఇదిగో తండీ ప్రభా ఇదే నన్నంత మంచి ఓపారు ప్రభావ కానీ మమ్మల్ని నుంచి నిన్ను ఆరాధించే కృపు నుంచి ఎందుకు నీకు కోట్ల స్థితిలో స్తోత్రాలు ప్రభావ ఇదిగో తండ్రి ఇక్కడ ఇద్దరు ముగ్గురు నిమ్మని కూడా ఉంటారు అక్కడ ఉంటాను నా దేవా నీకు వేళ కోట్ల స్థుతుల స్తోత్రాలు ప్రభావి సాయంకల్ సమున ఇదిగో తండీ చిన్న ఇక్కడ కూడుకుని నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభావి మధ్యలో మీరు దిగింపండి ప్రభావ ఇదిగో తండ్రి మా మధ్యలో సంచరిస్తున్న దేవ నీకు వేళ కోట్ల స్థితుల స్తోత్రాలు ప్రభావ ఇదిగో తండ్రి ఏసవప్రభ పాట దాన్ని పచ్చుకున్న ప్రభా వాకిందర్ మాతో మాట్లాడి ఏమన్నా స్మార్కులు చూపించండి ఒప్పుకొని విడిచిపెట్టారు ప్రభా ఆదరించండి కనిగిచ్చారు చూపించండి ఏసవ్రభ అలాగే తండ్రి విజ్ఞాపన అంశాలు ప్రతిదిన ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి వాళ్ళకి సంపూర్ణ స్వాస్థ దయచండి వేశ ప్రభావ ఏ అంశాల కోసం అయితే మేము ప్రార్థిస్తున్నాము ప్రభా ఆ ప్రార్థన అంశాల నుండి కేసుకృస్తున్నా మన జాబు అనుగ్రహించండి సు ప్రభ ప్రతి ఒక్కరి జీవితంలో రక్షణ కార్యం జరిగించండి ఏసో ప్రభ ఎన్నో నశించిపోయి ఆత్మలు ఉన్నాయి ప్రభ ఆత్మరక్షించి ఆత్మజాల ప్రతి ఒక్కరు మేము ఉన్నారు ఇదిగో తండ్రి నేను అక్కడ బాగా సమీపం ఉంది ప్రతి ఒక్కరూ ప్రభ ఇదిగో తండ్రి మెలకు కలిగి జ్ఞానంతో జీవించాలే సు ప్రభ ఇదిగో తండ్రి అటువంటి మాకు అనుగ్రహించండి సుప్రభ ఇదిగో తండ్రి ఏసోప్రభ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎదుగుతండి మందరితో మీరు మాట్లాడిస్తూ ప్రభ ఇంకా రాని బిడ్డలతో మీరు నడిపించండి ప్రభ ఆటపరుస్తున్న ప్రత్యేక అపత్యంతరాలు ప్రభ క్యాన్సిల్ చేస్తున్నాం ప్రభ ప్రతి ఒక్కరు రావాలి ప్రభా ఎదుగోతండి మీరే కార్యం జరిగించండి ప్రభ ఆది నుండి అంతవరకు మీరే తోడుండి మీ నామను మాయపరచుకోమని ఏ సూక్రిస్తాను అమ్మని అడిగి పెడుకుంటున్నాం ప్రతి అంటే అమ్మే థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లో థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ మన మధ్యలో ఉన్న శాంత్రం సిస్టర్ మనకి పాట పాడతారు సిస్టర్ మీరు పాటు అందరికీ ప్రైజ్ లో దేవా నిన్నారునో దైవమా నిన్నారింతును నా దేవా నిన్నారీనో దైవమా నిన్నారాధింతును నీవే నివే నా జీవ మార్గము నీవే నివే నా జీవ జలము నివే నివే నా జీవ మార్గము నివే నివే నా జీవ జలము ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నా దేవా నిన్నారాధింతు దైవ నిన్నార దింతును నా దేవా నిన్నారింతును దైవమా నిన్నారీను ఆసక్తితో నిన్నార దింతును ఆనంద సక్తితో నిన్నారదింతును ఆనంద ధ్వనితో నిన్నారదింతును నీవే నీవే నా జీవ మార్గము నీవే నీవే నా జీవ నీవే నీవే నా జీవ మార్గము నీవే నీవే నా జీవ జలమాసయ్యా ఏసయ్యా ఏ శయ్యా ఏ సయ్యా ఏ శయ్యా ఏ సయ్యా ఏ శయ్యా ఏ సయ్యా నా దేవా నిన్నారధింతును దైవమా నిన్న రాధింతును చప్పట్లు కొట్టి నిన్న రాధింతును జయనులతో నిన్న రాధింతును చప్పట్లు కొట్టి నిన్నారాధింతును జయనులతో నిన్నారాధింతును నీవే నీవే నా జీవ మార్గము నీవే నీవే నా జీవ ీనా జీవమార్గము నివే నివేనా జీవజలము ఎ ఏ సయ్యా నా ఏ సయ్యా ఏ నా ఏ సయ్యా నా ఏ నా దేవా నిన్న రాధితును దైవమ్మా నిన్నారాధింతును సాగిలా పాడి సర్వోన్నత దేవా నిన్నారీను సాగిల పడి నిన్నార దేవా నిన్నార నీవే నీవే నా జీవ మార్గము నీవే నీవే నా జీవ జలము నీవే జీవ మార్గము నీవే నివే నా జీవ జలము ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఎసయ్యా నా దేవా నిన్న రాధింతును దైవమా నిన్న రాతు నా దేవా నిన్న దైవమా నిన్న నా శైల్యమా నిన్న రాధితును మౌన్నత దేవా నిన్న నా శైల్యమా నిన్న ఉన్నత దేవా నిన్నారదిను నివే నివేన జీవ మాగము నివే నివేనా జీవ జలము నివే నివేనా జీవ మార్గము నివే నివేనా జీవ జలము ఏ సయ్యాయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నా దేవా నిన్న రాధింతును దైవమా నిన్న రాధింతును నా దేవా నిన్న రాధింతును దైవమా నిన్న రాధింతును అల్లెలు ప్రైజ్ లాడు సిస్టర్ ప్రైజ్ లా సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ సిస్టర్ మన మధ్యలో స్వప్న సిస్టర్ మనకు వాక్దాన్ని ఏం చేస్తారు ప్రైజ్ లాడక్క ప్రైజ్ లా సిస్టర్ అందరికీ ప్రైజ్ లోడు మీరు వాక్యంలోకి నడిపించాలక్క ప్రార్థన చేసుకుందాము స్తోత్రం లే పరుషు రఘు తల్లి మహోన్నతుల సర్వోన్నతుల సర్వశక్తిమంత రఘుదేవా అతి శ్రేష్ఠ రఘతాన్ని అతి పరుషులు మహోన్నతేవా అయా తన్ని చెప్పడం కూడా ఈ వందనలు ప్రభావం దివా మరి నైనా మీకు వాక్యం ధ్యానిస్తుండగా నీకు పరశుడు అని అడి మాకు దయచలేదేవా అయ్యా ప్రభావ వాక్యమును సత్యమంత గ్రహించేటప్పుడైనా పొగ మీకు జ్ఞాన వివేకం మాకు దయచేమని వినిపించినాను తండ్రి స్తోత్రము చదివించుకుంటున్నాను తనే పొగా వచ్చి మమ్మల్ని అందరినీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మాయి ఎబడిలోకి రాసిన పత్రిక తొమ్మిదవ ధ్యానం చూసుకున్నాం ఈరోజు ఈరోజు వాక్యాంశం ఏంటంటే ఆ మన ప్రభు దేవుడు పరలోకమందన దేవుడు వేసపుకు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు ఆయన ఎందుకు మరణించి తిరిగి లేచిండు అనేది వాక్యాంశం రోజు ధ్యానించుకు ఆయన కొత్త నిబంధన చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు ఏది పాతది ఉరిగిపోవునో అది అదృశ్యం ఒకటకు సిద్ధముగా ఉన్నది మొదటి నిబంధన మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన అశుద్ధ స్థలమును ఉండేను ఏలే అనగా మొదట ఒక గుడాల మెరుగుచబడేను అందులో ఈపో స్తంభము మల్లయ్యూ దాని మీద ఉంచబడి రొట్టెలను ఉండేను దానికి పరుశుధ స్థలం రెండవ రెండవ తెరపు అవల అతి పరుషుధ స్థలమును గుళం అందులో సువర్ణ దూప సువర్ణ దూపార్తయు అంతటా బంగారు వేగులతో తాపడిన నిబంధన మందసము ఆ మందసములో మన్నగల బంగారు పాత్రయుంచిన ఆహారము చేతి కరయం నిబంధన పలుకలను ఉండేను దాని అయితే ఇదంతా మనకి మొదటి యొక్క నిబంధన యొక్క నియమం అక్కడ మనకి ఇక్కడ చెప్పబడుతుంది అయితే మొదటి నిబంధన నియమం ఎట్లుందంటే అక్కడ ఇక్కడ మనం చెప్పబడుతుంది ఏంటంటే కదా ఇది ఎట్లా అంటే ఈ మొదటి నిబంధన ఎట్లుందంటే మనకి ఈ యొక్క లోకానుసారంగా అంటే శరీరానుసారంగా ఉందనమాట ఇది అంటే ఆ దీనికి సంపూర్తి అనేది లేదనమాట మొదటి నిబంధనలు అందుకే దేవుడికి మనం బయటపరుస్తుంది ఏంటంటే ఆయన ఆ మొదటి నిబంధనలో ఆయన మోషకి ఆయన ఒకటి ఇచ్చిన ఇక మొత్తం ఇక ఆగిన ఇదంతా ఇక్కడ ఏముందంటే ఇది లోక సంబంధమైన పరిశుధ స్థలములు ఉండేను అయితే ఇది లోక స్థలమైన పరిశుధ లోక సంబంధం ఇక్కడ ఉన్నది కానీ అసలైన పరిశుద్ధు స్థలం ఇక్కడ లేదనమాట మనకి ఇక్కడ తెలియపడేది అయితే ఇవన్నీ ఇక్కడ ఏమంటున్నట్టే ఆరో అసలు మనం ఏడవ ఆచరణ చూసుకుంటే ఆ ఇవి ఇలాగో ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయచ్చు నిత్యము ఈ మొదటి గుడారంలోని లోనికి వెళ్ళుదురు కానీ ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోకి ప్రవేశించింది ఆ రక్త ఆ రక్తము తన ప్రజల అగ్నింతరం కొరకు అతడు అర్పించను దీన్ని బట్టి మొదటి గుడారం ఇంకా ఇంకా నిలిచి చూడగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గము బయలుపరచలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు అయితే ఈ మొదటి యొక్క నిబంధనలు ఇవన్నీ అక్కడ కానీ అతి పరిశుద్ధ స్థలంలో అంట ఇంకా అప్పటికి బయలుపరచబడలేదు అని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడంట మనకి అయితే చూడండి అయితే మొదటి యొక్క నియమం ఎట్లున్నదంటే కదా అక్కడ చూస్తే రాత్రి ఒక పలకలు నిబంధన మందసము ఇవన్నీ అక్కడ ఉన్నాయి కానీ ఈ అక్కడ ఏం చెప్తున్నట్టే దేవుడు కదా అక్కడ అతిపరుస్తు సలమునంట తెలియపరచ లేదంట ఆ టైంలో అయితే ఆ గుడారం అంట ప్రస్తుత ఉపమానముగా ఉన్నది ఈ ఉపమానమును బట్టి మనక్షాక్షి విషయంలో అంట ఆరాధకునికి అంటే సంపూర్ణ సిద్ధి కలిగించే లేదంట చూడండి అవన్నీ అక్కడ ఆ టైంలో మూష కాలంలో అవన్నీ చేసినప్పుడు అప్పుడు అంట మనస్సాక్షి విషయంలో అంట ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలిగించలేదంట అది అర్పణ ముందు ఆ బలులను ఇవి దిద్దుబాటు జరుగు కాలం వరకు విధింపబడి అన్నపానములతోనూ నాన విధములను పక్ష పక్షాల సంబంధించిన శేరాచారములు మాత్రమే ఉన్నవి అయితే చూడండి పాత న నిబంధనలో ఇక దిద్దుబాటు కాలం వచ్చేంత వరకే దేవుడు పెట్టింది కానీ తర్వాత ఎట్లుందంటే ఆ ఇక బలులను ఈ అర్ప ఈ బలును ఈ అర్పణలు అంట ఇవంట దిట్టుబాటు కన్నా వరకు విధించబడింది అంట అవి అంటే అన్నపాలములతో ప్రక్షాళములతోనూ అంత శరీర సంబంధమైనవి మాత్రమే ఉన్నాయంట ఆ టైంలో ఇవి అయితే చూడండి అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి ఆ హస్తృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనదియో పరిపూర్ణమైన దియునైనా గుడారము ద్వారా మేకల యొక్క కూడలి యొక్క రక్తంతో కాక తన స్వర స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను అయితే చూడండి అవన్నీ కూడా పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధ స్థలం మనకి ఇవ్వలేకపోయింది కానీ మన ప్రభు దేవుడు కదా ఏసు ప్రభు క్రీస్తు అంట రాబోచిన మేలు విషయమే అంట ఆయన ఏమై ఎట్లున్నాడంటే ఆయన ప్రధాన యాజకుడుగా వచ్చిందంట ప్రధాన యాజకునిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించిందంట కదా హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది మనకంట దేవుడు ఘనమైన పరిపూర్ణమైన దీనైన గుడారం ద్వారా దేవుడు తన తన స్వరత్వముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడు కదా మన ప్రభు కదా ఆ మొదటి నిబంధనలు పరిశుద్ధ స్థలంలో ఎవరు ప్రవేశించలేకపోయారు కానీ మన ప్రభు వచ్చి ఒక్కసారి అంట పరిశుద్ధ స్థలంలో ఆయన తన స్వరక్తంతో ప్రవేశించిందంట అని చెప్తున్నాడు ఇక్కడ అయితే ఏలి అనగా మేకల యొక్క ఎడ్ల యొక్క వారి మీద దూడ దూడ ఆవు దూడ బూడితే చల్ల చల్లుటై శిరశుద్ధి కలుగున్నట్లు వాటిని పరిశుద్ధ పరిచ పరిశుద్ధ పరిచ ఆ చిన్న ఎడల పరిశుద్ధ పరిచల నిత్తులకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకునిన క్రీసు యొక్క రక్తము నిర్చ్యోతులను విరిచి జీవము దేవుని సేవించటకు మీ మనాకాంక్షని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి అయితే చూడండి ఇక్కడ ఏమంటుందంటే ఏదైనా కనంట మేకల యొక్క ఇళ్ళ వారి మీదనంట అది శుద్ధి శరీర శుద్ధి కలుగుతున్నట్లు వాటిని పరిశుద్ధపరిచిన డల కదా అది శరీర శుద్ధి చేసింది కానీ లోపల ఆత్మ హృదయం శుద్ధి చేయలేకపోయింది ఆ యొక్క బలుల అర్పణలు కానీ ఏసుప్రభు రక్తం ఏం చేస్తుందంటే మనను కదా మన ఆత్మని మన లోపల మన హృదయంని శుద్ధి పరుస్తుంది దేవుని యొక్క రక్తం ఏసుప్రభు రక్తం అయితే ఇక్కడ ఏమంటుందంటే వారిని పరిశుద్ధపరిచిన డల నిత్యుల ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీ రక్తం అంట ఇట్లా ఆత్మ ద్వారా కదా దేవుడు అంట ఆత్మ ద్వారా దేవు నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవి వేచి జీవము గల దేవుని సేవించేటప్పుడు మీ మనాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను చూడండి కదా ఏసు ప్రభుత్వ రక్తమే శుద్ధి చేయగలిగింది కానీ ఏ కూడెల దూడెల రక్తం ద్వారా శుద్ధి కలగలేదనమాట ఇప్పుడు అయితే చూడండి ఆయన వచ్చేంత అవి చే చేయాల్సి వచ్చింది కానీ ఆయన వచ్చిన తర్వాత ఇవన్నీ అవసరం లేదని చెప్తున్నాడు దేవుడు అయితే చూడండి నిబందన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున విలువబడిన వారు నిత్యమైన శాసనమును కూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు అయితే చూడండి మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ మరణ శాసనములు రాసిన వాడి మరణము అవశ్యము ఆ శాసనమును రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును అది రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడన్నో చల్లునా అందుచేట మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రాసెసింపబడలేదు అయితే ఇక్కడ ఏమంటుందంటే కదా ఒక లోకంలో ఒక మానవునికి పాప పాప క్షమాపణ జరగాలంటే కదా రక్త జరగాలి రక్తం చెందింపబడాలి ఖచ్చితంగా పరిశుధ రక్తం కాబట్టి ఆది నుంచి చూసుకుంటే కదా అక్కడ నుంచి బలులు జరుగుతూ వచ్చినాయి అనమాట కదా రక్తం చిందింపబడుతూ వచ్చింది గోడల యొక్క రక్తం కానీ దేవుడు ఏమంటుండే కదా మనం మొదటి నిబంధనలు చూస్తే కూడా మనం ఎక్కడ చూసినా కదా రక్త పోషణ జరిగితే కానీ పాప క్షమాపణ జరగదు అని మనకి తెలియపరుస్తుంది ఇక్కడ కాబట్టే మన ప్రభు లోకానికి వచ్చి కదా ఆయన వచ్చి లోకంలో తన స్వరక్తాన్ని చెందించి దేవుడు మనకి అతిపరుస్తున్న స్థలంలో ఆయన ప్రవేశించి మనకి పాపం నుంచి మనం విడిపించినాడు దేవుడు అయితే చూడండి ఇక్కడ ఏమంటుంటే మరణ శాసనం ఎక్కడ ఉండదు అక్కడనంట మరణ శాసనం వాసన కానీ మరణము అవశ్యము అయితే మరణ శాసనం ఎక్కడ ఉన్నది కదా ఈ మరణ శాసనం ఎక్కడ మొదలైందంటే అక్కడ ఆదాము అవ్వల దగ్గర మొదలైంది మరణము అంతకుముందు లేదు కదా వాళ్ళు దేవునికి వ్యతిరేకించినప్పుడు తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ మరణం వచ్చింది కదా అయితే చూడండి అక్కడ స్టార్ట్ అయిన అది వేలుతూనే ఉంది మరణము అయితే చూడండి ఆ మరణాన్ని కొట్టివేయట మన ప్రభు లోకానికి వచ్చినారు అయితే చూడండి ఆ మరణం యొక్క శాసనము పెట్టింది దేవుడే కదా మరణ శాసనం పెట్టింది కదా ఎవరైతే దేవుని అతిక్రమిస్తారో పాపం చేస్తారో మరణించటం అవశ్యం కాబట్టి కదా అది ఆయన దేవుడు పెట్టినా యొక్క చట్టం అనమాట దేవుడు పెట్టినా యొక్క నియమం అది ఏంటి పాపం చేసిన మరణించాల్సిందే అని చెప్పి కాబట్టి ఆ మరణ శాస్త్రం ఎక్కడ ఉండునో అక్కడనంటే మరణ శాస్త్రం రాసిన పని మరణం కూడా ఉండును అని చెప్తున్నాడు మరణ శాస్త్రం కదా దేవుడి వలన సమస్తం కలిగింది కాబట్టి మరణ శాస్త్రం కూడా దేవుడే పెట్టిండు కదా కదా తప్పు చేసిన వాడు మరణించాలని చెప్పి దివుడే పెట్టిండు కాబట్టి ఆ రోజు ఆదమములు ఆ రోజు ఆ యొక్క ఆత్మీయవాన్ని మరణించినారు కదా ఆ మరణం నుంచి తప్పించడానికి దివుడే చేస్తూ తానే మళ్ళీ ఈ లోకానికి రావాల్సి వచ్చింది ప్రభువు అయితే మరణము రాసిన వాడిని మరణం అంట అవశ్యం అంట కాబట్టి ఆ శాసనము రాసిన వాడంట మరణం పొందితేనే అది అంట చెల్లును అంట కాబట్టే మన ప్రభు ఈ లోకానికి వచ్చింది కదా ఆయన అంత దేవుడు యొక్క ఆకర్షణ మందున్న పరిలోకి మందున దేవుడు ఆయన రాసిన యొక్క చట్టాన్ని ఆయన పెట్టిన చట్టాన్ని దేవుడు మళ్ళీ మరలా ఆయన రక్తం ద్వారా ఆయన వర్ష రక్తం ద్వారా ఆ మరణం నుంచి విడిపించిట్టకానికి వచ్చినారు చాలా మంది అంటారు అసలు ఆ సిరం వారిని మీద పొందిందా ఇజ్రాయల్ దేశంలోనే అంటా ఉంటారు కానీ వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే కదా ఆ సమస్తం ఆయన వల్ల కలిగిన సమస్తం ఆయన విధించిన ప్రతి చట్టం ఆయనదే కదా దేవుని చట్టం ఇంకా ఎంతో కదా న్యాయమైనది కాబట్టి ఆయన పెట్టిన యొక్క దేవుడు నియమించిన నియమము ఆ యొక్క న్యాయము ఆయన తీసివేయడు కదా ఆయన అందుకే న్యాయంగానే లోకానికి వచ్చినాడు దేవుడు కాబట్టి ఆయన ఏంటంట ఆయన రాసిన యొక్క మరణ శాసనం ఎక్కడ ఉండు ఉండదో ఆ మరణము రాసిన వాడి మరణం కూడా అవశ్యం అని చెప్పి ఆ శాసనం రాసిన మరణం పొంది పొందినందుకే వచ్చి లోకము అది అయితే చూడండి జీవించున్న ఈ రాసిన వాడు జీవించున్నది ఎప్పుడు చెల్లదంట కాబట్టి అందుచేత మొదటి మొదటి నిబంధనకు రక్తము లేకుండా ప్రదలేదు అట్లాగనే ధర్మశాస్త్రం ప్రకారము మూర్షి ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్ళలోనూ రక్త వర్ణము గల గొర్రెపొచ్చుతోనూ ఇసోపుతోనూ రక్తమును తీసుకొని దేవుడు మీ కొర మీ చెప్పి రక్తం రక్తం ఇదే అని చెప్పు చెప్పు గ్రంథముల మీదను ప్రజలందరి మీదను పోక్షించను అయితే ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే దేవుడు ఇక విధించిన ఇక నిబంధనను కదా రక్తంతో నిబ ఇది చేయబడ్డదనమాట ఈ నిబంధన అప్పుడు కదా మొదటి నిబంధనలు రక్తంతో చేపడ్డ నిబంధన అయితే అది సంపూర్తి కాలేదన్నమాట ఆ నిబంధన అయితే అందుకే దేవుడు ఈ లోకాలకి రావాల్సి వచ్చింది అయితే ప్రస్తుతం ఏంటంటే ఆయన వచ్చేంత వరకు ఇది జరగాలని ఏం ఏం చేసాడంట ఇక్కడ ఆ నీళ్లతోనూ రక్తంతోను కదా హిస్సోపుతోనూ అంట ఏం చేశాడంట ఆయన ఓలక మేకల యొక్క రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన అని చెప్పి రక్తం మీద అని చెప్పి మీద ఆయన ఏం చేసినట్ట రోక్షించిందంట కదా రోక్షించినప్పుడు అదే విధంగా గూడారు మీదను సేవాత్రలు అన్నిటి మీద ఆ రక్తమును పోక్షించను మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినయి రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పుచుందాము అయితే ఈ లోకంలో అందరికీ తెలియదు ఏంటంటే కదా మోక్షము అంటే మనకి పాప క్షమాపణ జరగాలంటే ఖచ్చితము రక్తం పోక్షింపబడాలి అయితే రక్త పోక్షణ జరగాలి కాబట్టి అందరూ రక్తం కిందికి రావాలి అయితే ఇది చర్యగా చాలా మంది రకరకాలుగా ఏదైతే వాళ్ళు ఆచారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు అయితే దేవుడు మనకి ఇక్కడ ఏం చేయపరుస్తున్నట్టే అయితే ఎట్లయితే మొదటి నిబంధన రక్తం లేకుండా రెండో నిబంధనలు కూడా కదా రెండవది కూడా దేవుడు ఏమని అయితే పరలోక వాటిని కోడిన వస్తువులను ఇంటి బరుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేది కానీ పరలోక సంబంధమైన వీటి పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన వలన శుద్ధి చేయబడవలసి ఉండేను అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలమును క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవి సమూహ మందు కనబడుట ప్రవేశించను చూడండి అయితే ఏం చెప్తుందంటే పరలోక మంది వాటిని పోలిన వస్తువులను ఇట్టి పనులంట వలనంట స్థుద్ధి చేయబడేవలసి పరలోక సంబంధమైనవి అంటే ఇక్కడ మనకి సృష్టిలో మొత్తం కనపడుతుందంటే ఏంటి కొంత ఛాయ నీర కాబట్టి అసలైనది ఇక్కడ ఉందంటే పరలోక సంబంధమైనది కదా ప్రభులో ఉన్న దేశ ప్రభులు అయితే అందుకే చెప్తున్నట్టు ఇక్కడ ఏంటంటే ఆ ఇవి అంట పర్లోక వాటిని కోరిన వస్తువులంటా ఇట్టి బరుల వలన శుద్ధి చేయవలసి ఉండేను కానీ పర్లోక సంబంధమైనది కదా అయితే పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్ట వల్ల శుద్ధి చేయబడవలసి ఉండేను కాబట్టి అందువల్లనే నిజమైన పరిశుభ్ర సెలవును పోలి హస్తకృతములు కానివ్వంట కదా అవన్నీ అప్పుడు మొదటి గ్రంథం అన్ని హస్తకృతంలో ఉండేది కానీ ఇప్పుడు ఇది ఆత్మ చేత దేవుని రక్తం చేత కదా అయితే పరుశుతీసు ప్రవేశింపలేదు కదా ఆ మొదటి చేతులతో చేయబడి దాంతో ఆ అక్కడ దేవుడంట కదా ప్రవేశింపలేదంట కానీ ఆయన ఎట్లా ప్రవేశించినంట కదా మన దేవుని సముఖం డైరెక్ట్ గా దేవుని సమ్ముఖం అందు కనబౌట పరలోకం మంది ప్రవేశించను అంట ప్రధాన యాజకుడు పది సంవత్సరాలను తనది కానీ రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్న ప్రవేశింపలేదు ప్రవేశించ ప్రవేశింపలేదు అయితే అట్లైనా జగత్తుకు నది వేయబడిన మొద మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడాల్సవలసి వచ్చును అయితే ఆయన యుగ యుగముల సమాప్త్యూ తను తానే పరిగా అర్పించుకునవలసిన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్ష పరచబడేను అయితే ఇక్కడ ఏం చెప్తుందంట కదా దేవుడు ఇంకా ఆది నుండి ఉన్న వారి కొరకు రాపో యుగంలో ఉన్న వారందరి కొరకు యుగా సమాప్తి వరకు ఉన్న వారు కొరకు ఒక్క మారే దేవుడు ఏం చేసిందంట కదా ఒక్క మారే అని ప్రత్యక్ష పరచబడేను కదా చూడండి అయితే మాటి మాటికి ఇంకా బల్లు అర్పించాల్సిన అవసరం లేదు కదా అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ అయితే ఆయన అంట ఆది నుంచి ఉన్న వారందరి గురించి కొరకు ఇక రాబోయే తరం వారు అందరి కొరకు ఒక్క ఏం చేసిండు దేవుడు యొక్క యాగముల అయితే ఆయన యుగముల సమాప్తి అంత తను తాన్ని బలిగా అర్పించి పొందవలసి పాప నివారం ఒక్కసారి ప్రత్యక్ష అయితే చూడండి మనుషుల్లో ఒక్కసారి మృత పొంద గుర్తి పొందవలనని నియమం ఉండేది మనుషులంట ఒకటేసారి మృతి పొందవలని నియమం ఉండేను తర్వాత తీర్పు జరుగును అలాగునే తీసు కూడా అనేక పాపములు అనేక అనేకుల పాపములను భరించుటప్పు ఒక్కసారి అర్పింపబడి తనొకరు కనిపెట్టుకొని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష ప్రత్యక్ష అభం మొదటి నిబంధన మనకి పాప క్షమాపణ అది ఇవ్వలేక చేయలేకపోయింది కానీ ఏసు ప్రభు వచ్చిన తర్వాత ఈ లోకం ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ దొరుకుతుంది అయితే అందుకే అందరూ ఆయన రక్తం కిందికి రక్తం దగ్గరికి రావాల్సిందే మన ప్రభు రక్తం ద్వారా కదా ఎక్కడ ఏ గ్రంథాలైనా కూడా మనకి తెలుస్తుంది ఏంటంటే ఆ బలి లేకుండా రక్తం పోషణ లేకుండా క్షమాపణ అనేది ఉండదు పరలోకం అనేది ఉండదు మోక్షం అనేది ఉండదు కాబట్టి మన ప్రభు లోకానికి వచ్చి ఆ యొక్క కార్యం జరిగించిన సిల్వ కార్యం జరిగించే ప్రతి ఒక్కరిని తన యొక్క రాజ్యంలోకి తన వచ్చేటప్పుడు ఆ యొక్క అధికారం ఇచ్చిన మనకు ఆయన రక్తం ధైర్యం అధికారం మనకి ఉన్నది మని ఎవరో తెలుసుకో ఒప్పుకుంటారో ఆయన రక్తం కిందికి కదా వాళ్ళందరికీ క్షమాపణ దొరుకుతాయి వాళ్ళందరూ క్షమాపణ పొందుకొని దేవుని రాజ్యంలోకి వెళ్తారని చెప్తున్నాడు దేవుడు అయితే చాలా మంది ఏమో మాట్లాడుతుంటారు కదా ప్రభు గురించి ఆయన కేవలం అక్కడ ఇజ్రాయల్ దేశంలోనే వారి కొరిక చనిపోయిను అక్కడ అని అంటుంటారు కానీ ఇక్కడ ఏమైనా ఆయన కదా అనేకుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి అనేకుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు కాబట్టి ఆయన లోకానికి తన ప్రాణాన్ని పెట్టింది ఎందుకంటే ఆయన విధించినది ఆయనని వచ్చి ఏం చేసినట్టే తీసేసి తీసేసి ఆయన మరణం ద్వారా తీసేసి కదా ఆ యొక్క మరణం ఆయన ముర్లు విడిచేసిన నిత్య జీవం ఉండటానికి లోకానికి వచ్చింది మన బాబు అదా ఆయనకు ఎందుకు దేవుడు శిల్వలో మరణం పొందిందంటే ఆయన ఉత్తగానే రాలేదు ఉత్తగానే చేయలేదు కదా అదా ఆయన పెట్టిన నియమం ఆయన పెట్టిన యొక్క రూల్ అనమాట ఈ లోకంలో ఇది సృష్టిలో కదా సమస్తమైన ద్వారా చేపడ్డది కాబట్టి ఆయననే రావాల్సి వచ్చింది ఇంకొక మారు ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు కదా ఆయన ఎట్లా వచ్చిందంటే ఆయన న్యాయబద్ధంగానే వచ్చింది లోకానికి అంటే ఆతమ చేసిన పాపానికి ఆయన ఇష్టాంశానికి దేవుడు రావచ్చు కదా కానీ దేవుడు అట్లా రాలేదు ఆయన ఒక రూలు ఒక న్యాయబద్ధ న్యాయ ఒక నియమ ప్రకారంగా ఒక న్యాయంగా దేవుడి లోకానికి వచ్చింది కదా అయితే చూడండి ఆ ధర్మ మన పదవ వచనం పదవచనంలో చూసుకుంటే ధర్మశాస్త్రము రాబోచిన మేళ్ళొక ఛాయగల దియే కానీ ఆ వస్తువులు నిజ స్వరూపం నిజ స్వరూపం కాదు కనుక ఆ యాజకుడు ఏటేటా ఎడతెగకుండా అర్పించు అర్పించుట ఒక్కటే విధమైన బలుడు వాటిని తెచ్చు తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ స్థితి కలిగజేయనేరవు అలాగూ చేయదగిన ఎడలా సేవించి సేవించి వారు ఒక్కసారి శుద్ధిపరచపోయిన తర్వాత వారి మనసాక్షి పాప పాప జ్ఞాప్తి ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా అయితే ఆ బలు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకము పొచ్చుచున్నవి ఎలా అనగా ఎడ్ల రక్తము పాపములను తీసివేట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకం అంతా ప్రవేశించినప్పుడు ఇలాగే చెప్పుచున్నాడు కదా బలి అర్పణను నీవు కోరలేదు కానీ నాకొక శరీరం నమర్చిదివి కదా పూర్ణ హోమములను పాప పరిహార బరులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు నన్ను గుర్చి వ్యాయపడిన ప్రకారం దేవాన్ని చిత్తం నెరవేర్చడం ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేనే అయితే ఇక్కడ ఏమని చెప్తుందంటే వీళ్ళు ఏటైట బలి అర్పించరు కానీ వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మనసాక్షికి ఏమైందంటే పాప క్షమాపణ జరగలేదనమాట అంటే ఏమంటున్నారు అయితే ఆ బలు చేత ఏటైతే పాపం జ్ఞాపకం ఖర్చు చున్నదంట అట్లా ఓకే మన ప్రభులో మన ప్రభు రక్తాన్ని మనం ఆశ్రయిస్తే కదా ఒకసారి మన ప్రభుత్వం మన తప్పులు మన పాపం అంతా అది మనకి గుర్తుకు రాదు మన ప్రభు ఆ పాపం అంతా తీసేసి ఎన్నటికీ జ్ఞాపం చేసుకోనని కూడా ఇంకొక దగ్గర దేవుడు కానీ ఇలా బరువులు బల్లులు అర్పించేట వారి కంట వీళ్ళకి ఏటేట వాళ్ళ పాపం అంతా జ్ఞాపం కానీ మన ప్రభు దగ్గర ఒప్పుని మనము రక్తాన్ని ఆశ్రయిస్తే కదా మనకి అది గుర్తుకు రాదు ఎన్నటికి కూడా తీసేసేస్తాడు మన దేవుడు పాపం అంతా కూడా అయితే ఏమంటుంది కదా దేవుడు ఈ లోకానికి రావాల్సింది రావాల్సింది వచ్చింది కాబట్టి ఆయనకు ఒక శరీరము కావాల్సి వచ్చింది దేవునికి కదా ఎందుకంటే ఆయన న్యాయబద్ధంగా ఈ లోకానికి వచ్చిండు ఎట్లా ఆయన కూడా ఒక శరీరాన్ని అమర్చుకొని వచ్చింది లోకానికి కదా ఎందుకంటే ఆయన పెట్టిన చూసి ఆయన తీసి దేవుడు వాక్యానికి విరుద్ధంగా ఆయన ఏది చేయడు ఆయన స్వభావానికి విరుద్ధంగా కాబట్టి ఆయన శరీరధారి అయ్యి రక్త కదా శరీరం మార్చుకొని అమర్చుకొని రావాల్సి వచ్చింది మన ప్రభు కూడా ఈ లోకానికి కదా దేవుడు ఆయన నరుడు కాదు కదా ఆయన ఆత్మ కదా ఆయన పరిశుద్ధ ఆత్మ కానీ ఆయన కూడా దేవునికి ఏమైందంటే తప్పలేదు ఏంటంటే ఆయన శరీరం అమర్చుకొని రావాల్సి వచ్చింది లోకాన్ని కదా ఆయన రక్తం పక్ష జరగాలంటే కదా ఆయన బలియోగం జరిగించాలంటే దేవుడు కదా ఒక మానవులాగా లోకానికి వచ్చినాడు అయితే ఏమంటుందంటే కింద వచ్చంలో కింద వచ్చడంలో బలులను అర్పణలను పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీవు కోరలేదా అవి నీకు ఇష్టమైనవి కాబనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి నానని చెప్పుచున్నాడు అయితే చూడండి దేవుడు అక్కడ ఆయన పెట్టిన ఆయన పెట్టిందని నెరవేర్చటమకే లోకానికి వచ్చినాడు కదా అయితే చూడండి ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పున్నట్టు అర్పింపబడి అర్పింపబడుచున్నవి అయితే ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టి పెంచు కొట్టివేచున్నాడు ఏసుక్రిస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పిపడట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచ పరిశుద్ధ పరచబడి ఉన్నాము ప్రతి జాతకుడు దినోదినము సేవ పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును ఈయనైతే పాపము నిమిత్తమై సదాకాలం నిల్చు ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పీఠంగా చేయబడు వరకు కనిపెట్టొచ్చు దేవుని గురి పాశం ఉన్న ఆసీనుడు ఆయను అయితే ఇక్కడ ఏం చెప్తున్నట్టే ఇక్కడ చూడండి మళ్ళా మన అయితే నీవు ఆయన నువ్వు పనులను పూర్ణ హోమములను నువ్వు కోరలేదు అయితే అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తర్వాత ఆయన అంటే ఏం చేస్తూ చెప్తున్నాడు నీ చిత్తంగా నెరవేర్చడం నేను వచ్చి ఉన్నానని చెప్పుతున్నాడు ఇవి ధర్మశాస్త్రం చెప్పిన అర్పింపబరుచున్నది అయితే చూడండి ఎట్లయితే ఆదిలో దేడు మొదటి నిబంధనలు ఆ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు ఎట్లయితే జరిగించిండో అట్లాగని రెండో నిబంధన కూడా ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు ఈ లోకానికి వచ్చి తన యొక్క బలి లాగానే దేవుడు అయినా అక్కడ ఎట్లయితే రక్తం కోర్చింపబడ్డదో ఇక్కడ కూడా ఆయనే ఏం చేసినట్టే దేవుడు అక్కడ చినించినడు అయితే చూడండి ఏమంటుందంటే దేవుని చిత్తానుసారంగా జగ్గుటకే ఇవంతా జరిగిందని చెప్తున్నాడు దేవుడు చూడండి ఈ చిత్తానుసారం నెరవేర్చ నెరవేర్చకు ఇదిగో నేను వచ్చి అని చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పుకుండా అర్పింపుబడుచున్నవి చూడండి కదా ఆయనే ఆయన రాబోయేది ఆయన బయలుపే ఆయన రాబోయే దిన ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన వరియోగం జరిగించవలసింది ఉంది కాబట్టి దేవుడు ముందుగానే ఏం చేసినట్టే నియమమును పెట్టిందనమాట మొదటి నిబంధన నియమాలను పెట్టి దేవుడు కదా దాన్ని బట్టి చూస్తే మనకి దేవుని రెండో నిబంధన మనకి అర్థమవుతుంది కదా దేవుని మొదటి నిబంధన చూస్తే మనకి దేవుని యొక్క నిబంధన అర్థమవుతుంది కదా దేవుడు కదా ఆయన చిన్నింపు వచ్చిన రక్తం గురించి గురించి దేవుడు మనకి నియమాలు జ్ఞాపకం చేసింది ఏమని కదా మొదటి నిబంధనలో ఇది నేను మీ కొరకు చినింపు వచ్చిన రక్తం మీ కొరకు విడవబడుతున్న శరం జ్ఞాపకం చేసింది కదా సేమ్ అట్లాగే కదా అట్లనే కదా మొదటి నిబంధనలు కూడా ఇవన్నీ జరిగినాయి కాబట్టి కానీ అవి జరిగినా కానీ అవి ఎట్లున్నాయంటే ఈ యొక్క శరీరానుసారంగా ప్రకృతికరంగా ఉండే కానీ కానీ ఏసు ప్రభు వచ్చిన తర్వాత ఇదంతా ఆత్మానుసారంగా జరిగిందనమాట కదా అయితే నూతన నిబంధనలు దేవుడు ఏం చేసినట్టు మొత్తం ఆత్మానుసారంగా మార్చేసి చెప్తున్నాడు తెలుగు అయితే ఇప్పుడు అవన్నీ అక్కడ మొదటి నిబంధనలు మనకి అక్కర్లేదు ఆ యొక్క అవన్నీ అని కాబట్టి ఎవరైనా కానీ ఏసు రావాల్సిందే ఇంకా కదా చాలా మంది అంటారు ఇజ్రాయల్ దేశం ఇజ్రాయల్ నుంచి కూడా ఏసులు ఒప్పుకోవాలి ఆయన రక్త కిందికి వస్తేనే వాళ్ళకు కూడా పాపక్షం ఒప్పుకోవాలి లేకుంటే పాపక్షం అప్పడం అనేది ఎవ్వరికి ఎక్కడ దొరకదు అని ఇక్కడ మనకి తెలియబరుస్తుంది అనమాట వాక్యం అయితే ఇంకా ఏం చెప్తుందంటే దేవుడు అయితే ఆ చిత్తమును బట్టి మనం అంట పరిశుద్ధపరచబడి ఉన్నామంట కదా ఏ చిత్తంను బట్టి అదే నీ చిత్తం ప్రకారం నీ చిత్తం నెరవేర్చడం ఇదిగో దేవుడు కదా ఆ చిత్తం ప్రకారం అంట ఆ చిత్తాన్ని బట్టి మనమంతా పరిశుద్ధపరచబడి ఉన్నామంట కదా దేవుని చిత్తాన్ని బట్టి మనమంతా పరిశుద్ధపరచబడి ఉన్నాం అయితే మరియు ఇక్కడ ఏమంటుందంటే మనము ఆ పదహారు వచనంలో కింద వచ్చనంలో ఆ దిన నేను వాయుతో చేయబో నిబంధన ఇదే నా ధర్మ వారి హృదయముల నందు వారి మనస్సు మీద వాటిన వాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపమును వారి అప్రము వారి అక్రమంలో ఇక్కడను నేను ఎన్నటికి నీ జ్ఞాపము చేసుకొనని ప్రభు ఇది ఎప్పుడు కదా ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో ఆయన ఒప్పుకుంటారో కదా ఆయన రక్తాన్ని ఆశ్రయించడం వారికి మాత్రమే వారికి మాత్రమే కదా వారి అక్రమముల వల్ల పాపములను నేను ఎన్నడికి నీ జ్ఞాపము చేసుకొనని ప్రభు చెప్పుచున్నాడు అని చెప్తున్నాడు దేవుడు అయితే వీటి వీటి క్షమాపణ ఎక్కడ కనుగొనో అక్కడంత పాప పరిహార పడి ఆయన పాప పరిహార బలికను ఎన్నడూ ఉండదు అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక సహోదరుల యేసు మన కొరకు ప్రతి ప్రతి ప్రతిష్ఠించిన మార్గమున నూతనమైనదియు జీవము ఆయన శరీరమును ఆయన తెర ద్వారా ఆయన తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము పరిశుద్ధ పరిశుద్ధ ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నారు కనుక మనసాక్షి కల్వశము మనసాక్షికి కల్మషము తోచకుడున్నట్లు రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన హృదకముతో స్నానము చేసిన శరీరముడ శరీరములు గలవారమునే ఉండి విశ్వాసము విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయంతోనూ మనము దేవునికి దేవుని సన్నిధిని సన్నిధానము చేరుదాము వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనము ఒప్పుకొని నది నిత్యంగా పట్టుకుందాము కదా అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే మరి ఆయన రక్తం పరిశుద్ధ ఆయన రక్తం వలన పరిశుద్ధం పరిశుద్ధ ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగినదంట కదా చూడండి అయితే మన ప్రభు ఈ లోకానికి మన కొరకు ఇక సినిమా ప్రాణ పెట్టి రక్తం చిందించిన చూడండి మన ప్రభు మన కొరకు ఆ రక్తం బట్టి అంట మనకంట మహాధైర్యం కలిగి ఉన్నదంట మన కదా ఎందుకంటే రక్తం వలనే పాప క్షమాపణ ఉంది కాబట్టి కదా మన ప్రభు చిన్న రక్తం మనకు ధైర్యం కలిగి ఎందుకంటే మన ప్రభు ఎంతో నమ్మదగిన వాడు కానీ కదా ఆయన దగ్గర మనం ఒప్పుకుంటే మన ప్రతి పాపమును క్షమించే దేవుడు కదా ఆయన రక్తంలో ఉన్న కాడికి పరిశుద్ధంగా చేస్తాడు దేవుడు కదా పరిశుద్ధంగా చేయబడిన వాడు ఆయన నిత్య రాజ్యానికి వారసుడు అనే కుమారుడు నేను ఉన్నారు కదా అయితే చూడండి ఎందుకు నేను ఈరోజు ఈ వాక్యం దేవుడు నాకు బయటకు వస్తున్నాను కదా చాలా మంది కదా యొక్క రక్తానికి ఆయన యొక్క ఆయన పెట్టిన యొక్క వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు చాలా వరకు అందుకడికి ఈరోజు ఈ వాక్యం నేను చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడేమైనా కానీ కదా ఈ రక్త పోక్షణం జరగకుండా పాపక్షణం లేదు కనుక కదా మన ప్రభు దగ్గరే మనకి పాప క్షమాపణ ఎందుకంటే సర్వమానవానికి మానవుల కొరకు రక్తం చెందించింది ఏసు ప్రభు మాత్రమే చనిపోయి లేచింది మన ప్రభు మాత్రమే కాబట్టి ఏసు మాత్రమే కాబట్టి ఆయన దగ్గరికి వస్తేనే పాప క్షమాపణ ఆయన దగ్గరికి వస్తే సమస్త పాప క్షమాపణ కాబట్టి లేకపోతే ఎక్కడ పాప క్షమాపణ లేదు కదా మరణ శాసనం రాసిన దేవుడే దాన్ని తీసివేసేసిన కూడా మన ప్రభువే కాబట్టి కదా సృష్టికర్త ఆయననే కదా అని నియమం నియమించిన వాడు ఆయననే కదా చట్టం పెట్టిన వాడు దేవుడు ఆయననే కాబట్టి అని తీసివేయటకు వచ్చిన ప్రభు కూడా ఆయననే మన ప్రభు వేసుక్రీస్తుంది కాబట్టి ఆయన దగ్గరికి రావాల్సిందని రోజు మనకు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అయితే చూడండి ఇంకేమంటుండంటే ఇరవై నాలుగు వచ్చిన కొందరు మానుకొని చున్నట్లుగా సమాజంలోట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినమును ఆ దినము సమీపించుట మీరు చూచిన కూడా మరి ఎక్కువగా ఇలా అలాగే చేయొచ్చు ప్రేమ చూపటకును సత్కార్యములు చేయటప్పును ఒకరినొకరు గుడి ఆలోచిస్తాము కదా అయితే మనం మనకి ఏంటంటే మన ప్రభు కదా ఆయన బలియాగం ద్వారా మనకి కదా దేవుడు మనందరినీ ఒకటి చేసిందో దేవుడు ఆయన బలియాగం ద్వారా కదా ఆయన ఎంతో ప్రేమ కదా మనుషులను నేను ఎంతగానో ప్రేమించింది కాబట్టి కదా ఆయన వచ్చి ఒక శిలంబరణం పొందింది దేవుడు లోకంలో వచ్చి కాబట్టి దేవుడు అంటుండు కదా మనం కూడా అంత అంటే ప్రేమ కలిగి ఉందాము కదా సత్కార్యములు చేయటప్పు ఒకరినొకరంటా కూడిపోవలేనని చెప్తున్నాడు దేవుడు కదా ఆయన ఎంతో ప్రేమ ఉంటే కానీ మనుషులు నేను మానవుడు నేను ఎంతగానో ఈ లోకానికి వచ్చింది కదా దేవుడు మన కొరకు అయితే చూడండి మనల్ని అంతగా ప్రేమించిన దేవుడు కదా మన దగ్గర ఏం కోరుకుంటుందంటే మనం కూడా ఒకరినొకరిని ప్రేమించుకోవాలని కోరుకుంటున్నాడు మన కదా ఎందుకంటే కదా ప్రేమ అంటే ఏం చేస్తుందంట ప్రతి దాని దేవుడు ఏం చేస్తుందంటే ప్రేమ అప్పిపుస్తుంది అంటే అంతగా ప్రేమలో అంత శక్తి ఉన్నది అంత కాబట్టి దేవుడు అంటుండే అది ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి అంటున్నాడు ఇంకేమంటే మనం అంట సత్యమును గుర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వీళ్ళ సత్యం గురించి అన్ని అనుభవ జ్ఞానంగా మనం అన్ని తెలిసిన తర్వాత కూడా బుద్ధిపూర్వక పాపం చేసిన ఇళ్ళ వాణికంట ఇక ఏముంటదంట చేసిన ఇళ్ళ పాపములకు బరి ఇక్కడ ఉండదు కానీ న్యాయపు తీర్పు భయముతో ఎదురు చూ చూచుటాయు విరోధులను చూచుటాయి విరోధులను దైని తక్షణమైన అగ్ని కానీ అగ్ని ఉండును అయితే ఇదంతా తెలిసిన తర్వాత కూడా కదా కొంతమంది సత్యాన్ని ఒప్పుకోరు కదా ప్రభు లోకానికి వచ్చి దేవుడే సృష్టికర్తని లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి బలియాన్ని జరిగించి రక్తం చిందించి అందరినీ రక్షించడానికి వచ్చిందని తెలిసి కూడా వాళ్ళు చూడండి కదా అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా కొంత తర్వాత కూడా బుద్ధి కూడా పాపం చేసిన ఇళ్ళలా కదా తెలియక చేసినప్పుడు ఒకప్పుడు అది జరిగింది అది అయిపోయింది కదా దేవుని దగ్గర ఒప్పుకున్నావు అంతే కదా మళ్ళీ దాని జోలికి పోకుండా జాగ్రత్త ఉండాలి అయితే తెలిసి కూడా తెలిసి కూడా కదా జ్ఞానం అనుభవం జ్ఞానం పొంది కూడా మళ్ళా బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడలా ఇంకా ఏమంటుండో దేవుడు కదా పాప బలి ఇంకా వాడికి మళ్ళా ఉండదు కదా పాపము చేసిన పాపములకు బలి ఇంకా ఉండదు కదా ఎందుకంటే ఏసులోకి ఒకసారి పరియాగం అది కదా ఇంకా మళ్ళీ అనేది ఉండదు ఏది కదా కాబట్టి న్యాయపు న్యాయపు తీర్పులకు మా భయంతో ఎదురు చూచుటే ఇంకా వానికి ఉంటదనమాట కదా విరోధులను దహింపబోరు తక్షణమైన నికను ఉండును కదా దేవుని యొక్క బలియాగానికి విరోధం కూడా ఇంకా ఇదే ఉంటది శిక్ష కదా తక్షణమైన అగ్నియును ఉండును ఎవడైనను మోష ధర్మశాస్త్రు ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కని వాని చంపి చం చంపించదు అట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబకు సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్ర కలిచినది ఎంచి కృపకు మూలముగా కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వారు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రగా ఎంచబోడాన్ని మీకు తోచుచున్న తోచును అయితే చూడండి కదా అర్శుతాత్మ పరిశుతాత్మ పరిశుద్ధ పరుశుబకు సాధ్యమైన నిబంధన రక్తమును ఎవడైతే నిర్లక్ష్యం చేస్తాడో అపవిత్రమైనదిగా ఇచ్చి కృపకు మూలంగా ఆత్మను తిరస్కరించి వాడు ఇంకా మనకి ఇంకెంతో భయంకరమైన ప్రతిఫలం వానికి ఉంటుందో చూడండి అని చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో మనకి అయితే మోష ధర్మశాస్త్రం నిరాకరించిన ఇద్దరు సాక్ష్యతార మరణము వారిని చంపాలని ఒక మరణ శాసనం ఉంటే మూసి చెప్పిన ధర్మశాస్త్రం మీద నిరాకరించినందుకే ఇద్దరు శాసనాల ద్వారా ఆ విధంగా ఉంటే అయితే ఆత్మను తిరస్కరించిన వాడికి ఇంక ఇంకెక్కువ ఎక్కువ దండన ఉంటుందో చూడండి ఆలోచించండి అని చెప్తున్నాను ఇక్కడ వాక్యం అయితే ఎంత జాగ్రత్తగా చూడాలని మన ప్రాబ్లం బయలుపరుస్తున్నాం ఇక్కడ కదా అయితే చూడండి కదా ఆత్మకు ఆత్మను తిరస్కరించి ఎంత అంటే దేవుని యొక్క రక్తమును పరిశుద్ధపరచబడిన సాధ్యమైన నిబంధన రక్తమున అంటే నిబంధన రక్తమును నిర్లక్ష్యం చేసిన వాడు కదా ఆయన ఆత్మ నిర్లక్ష్యం చేసిన వానికి భయంకరమైన కఠిదండ ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాడు దేవుడు అయితే ఇక్కడ కింద వచ్చిన ఏం చెప్తున్నాడు ప్రభుత్వ ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వాడిని ఎరుగుతాం కదా జీవము దేవుని చేతిలో పడట భయంకరము అని చెప్తున్నాడు దేవుడు చూడండి కదా అయితే ఎవరి చేత బైనా నీకు అంత ఏం లేదు కానీ చాలా మంది సైతానికి భయపడతా ఉంటాడు సైతాన్ని సైతాన్ని దానికి భయపడతా ఉంటాడు అసలు భయపడాల్సింది దేవునికి సైతానికి కాదని కూడా చెప్తున్నాడు నేను దృష్టికి భయపడతా ఉంటాడు అందాడు వాళ్ళు ఏదో చేస్తాడు ఏదో కానీ అసలైన భయపడాల్సింది ఎవరికంటే మన ప్రభుకు భయపడాలి కదా ఈ నిబంధన నిభించి నిబ విధించిన దేవునికి భయపడాలి కదా అయితే ఆయన మహాభయంకరుడు అని ఇక్కడ చెప్తున్నాడు దేవుని చేత పడుగుటని భయంకరు కదా అయితే ఎప్పుడు నువ్వు భయంకరంగా ఉంటుంది దేవుని చేతులు ఆయన పాప ఆయన యొక్క రక్తానికి నువ్వు వ్యతిరేకంగా ఉంటేనే కదా నీకు కదా కదా నువ్వు ఆయన రక్తాన్ని ఆశ్రయించి కదా జీవం దేవుని నువ్వు ఆశ్రయించితే ఇదంతా నీకు ఉండదు కదా భయము భయంకరము కదా అయితే అందుకే అంటున్నాడు కదా దేవుని చేతిలో పడితేనంట ఎట్లుంటది తప్పు చేసిన వాడు దేవుని చేతిలో పడితే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది అది చెప్తున్నాను ఇక్కడ కాబట్టి కదా భయముతో దేవుని మనం వెంబడించాలి కదా ఆయన రక్తాన్ని ఆశ్రయించి కదా మనము క్షమాపణ పొందుకోవాలి కదా ఈ లోకానికంతా మన ప్రభు యొక్క రక్తం ద్వారా క్షమాపణదని మనము మనము తెలియపరచ తెలియపరచాలన్నమాట ఆ లోకానికంత ఎందుకంటే చాలా మంది కదా ఎక్కడెక్కడ పరిగెత్తున్నాడు కదా ఏమని మాకు ఎక్కడ మోక్షం దొరుకుతుందా ఎక్కడ మాకు దొరుకుతుందా అని చెప్పి కానీ ఈ సత్యం తెలిసి చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి గుడ్డితనం కలిగి ఆ దేవుణ్ణి వ్యతిరేకిస్తా కాబట్టి మనం ఏం చేయాలంటే కదా ఈ యొక్క దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చిందన్నది మనము ఇది ఖచ్చితంగా మనము ప్రకటించాలని చెప్పి కదా ఈరోజు నాకు చెప్పటానికి కూడా ఇది నాకు రాలేదు కానీ ఇంకా దేవుడు నాకు చూపించిందని చెప్పి నేను ప్రయాసపడి నేర్చుకొని ఈ వాక్యంలోకి నేను వచ్చినాను చెప్పండి అయితే ఏమంటుండే కదా మనము అందుకే మనం కదా ఇతరులకు చెప్పాలి అందరికీ ఏమని అంటే కదా రక్త పోషణ లేకుండా పాపం క్షమపణ ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు కదా ఎవరైతే రక్తం చెందించిన ఆయన దగ్గరికి రావాలని చెప్పాలి అనమాట కదా అయితే రక్తం చెందించినప్పుడు మన ప్రభు ఒక్కడే మాత్రము ఆయన తప్ప ఎవరు లేరు కాబట్టి కదా అందరి ఆయన దగ్గరికి తీసుకురావాలని చెప్పి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనం అయితే ఇంకా చిన్న వాక్యం నేను చూస్తున్నాను దేవుడు తాను వేమనడు గంధర్పు చుట్టూలో ఉన్నట్టు నేను వచ్చినాన్ని లోకానికి అని అన్నాడు కదా ఈ కదా పరిశుద్ధుడైన మహాదేవుడు కదా పరలోకం అందు ఉన్న ఆకాశం ముందున్న దేవుడు కదా భూమికి యొక్క మానవునిగా తను ఈ లోకానికి వచ్చినప్పుడు కదా దేవుడు అయితే ఆయన అప్ప ఆయన అప్పగించబడిన రాత్రి అనే ప్రార్థనలు గడిపిన ఆ కదా ఆ నైట్ ఆయన ప్రార్థన గడిపి అక్కడ ఏమైందంటే దేవుడు తండ్రితో ప్రార్థిస్తున్నాడు ఏమని తండ్రి శాంతమైతే గిన్నె నధరించి తొలగించు అని అన్నాడు తన తర్వాత మూడు ప్రార్థించి ఏమన్నాడంటే తండ్రి మరి నీ ఇదే నీ చిత్తం అయితే నీ చిత్తమే జరగ కానీ మళ్ళీ తన దేవుడు అక్కడ ప్రార్థన చేసింది అనమాట కదా అక్కడ ఏమన్నాడంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం శరీరమే బలహీనం ఆత్మ సిద్ధం ఉందని అంటున్నాడు దేవుడు కదా అయితే చూడండి ఆ మాట దేవుడు ఎందుకు అన్నాడు కదా శరీరం ఎప్పుడు బలహీనంగా ఉంటే ఆత్మ సిద్ధంగానే ఉంటుంది కదా దేవుడు వచ్చిన కార్యం చేయడానికి ఈ లోకానికి కాబట్టి అక్కడ ఏమైందంటే ఆత్మకి శరీరానికి యుద్ధం జరుగుతుంది అక్కడ కూడా కదా మన కూడా ఈ లోకంలో మన ఆత్మ శరీరానికి యుద్ధం ఉంటది కదా దేవుని యొక్క రక్తం కిందికి రావాలంటే కదా అని నొప్పుకోవాలంటే మన ఆత్మ శరీరకి శరీరానికి యుద్ధం ఉంటది లోకంలో కానీ అక్కడ ఆత్మనే విజయం పొందింది కదా దేవుని దగ్గర కదా తండ్రి చిత్తానికి లోబడి కదా తండ్రి అని చెప్పినట్లు కదా చేసింది అక్కడ మన ప్రభు కాబట్టి కదా మనం కూడా కదా ఈ లోపంలో ఉన్న మనం కూడా మనం కూడా ఆత్మ శరీర విధంగా ఉన్నప్పుడు కదా శరీరం దేవుని మాట వినదు అది కదా కాబట్టి మనం ఏం చేయాలి మన శరీరాన్ని మన ఆత్మకి లోపరిచి మన దేవునికి మనం లోపడి మనం కూడా మన దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా నడుచుకోవాలని చెప్తున్నాడు దేవుని రోజు ఎందుకంటే కదా మనం ఆయన రక్తంలో కడగబడిన వారు మనమంతా ఇప్పుడు కదా వాక్యం కిందికి మనమంతా ఆయన రెక్కల కింద ఉన్న కూడా ఆయన రక్తంలో మనము కదా ప్రభా ఎవరైతే కదా అనే రక్తాన్ని ఆశ్రయించుకున్న ఆయన వ్యతిరేకిస్తారు కదా వారికి చెప్పటానికి కూడా మనల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు ఈ రోజు కాబట్టి మనము కదా అందుకే మనం ఎప్పుడు సిద్ధపడి ఉండాలి కదా ఎందుకంటే ఆయన కాబట్టి కదా ఏ ఆత్మ నశించడానికి ఇష్టం లేదు కాబట్టి కదా దేవుడు మనకి ఈ రోజు చెప్తున్నాడు కదా కదా ఎందుకు దేవుడి లోకానికి వచ్చినో కదా ఎందుకు వెళ్ళినో మళ్ళీ ఎందుకు రాబోచినో కదా దేవుడు మనకు ఇక్కడ మనకు బయటకు వచ్చాడు కదా ఇక్కడ మనం చూస్తాం ఆయన ఎట్లయితే మొదటిసారి వచ్చినో రెండోసారి కూడా పాపం లేకుండా మళ్ళీ ప్రత్యక్షం అవుతారని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు కదా ఎవరైతే ఆయన రక్తాన్ని ఆశ్రయించడో కదా వాళ్ళందరూ కదా రక్షింపబడతారు మిగతా వాళ్ళందరూ కూడా నర్శించిపోతారు అని చెప్తున్నాడు దేవుడు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండి మనం ప్రతిరోజు మనము మన దేవుడు రక్తాన్ని సిల్వర్లో ఆయన చేయించిన రక్తాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలన్నమాట ప్రతిరోజు జ్ఞాపం చేసుకోవడానికి మనకు కృతజ్ఞతాస్ చెల్లించాలి కదా అంత గొప్ప దేవుడు మనకు మానవుల్లాగా ఈ లోకానికి వచ్చి మన కొరకు కదా ఎంతగానో ప్రయాసపడ్డాడు శ్రమ చాలా మంది అంటారు ఆయన దేవుడు కాబట్టి చేయగలిగిండు అని కానీ ఆయన దేవుడే కానీ మానవులాగా కదా వచ్చింది లోకానికి ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టి వచ్చింది దైవత్వాన్ని రాలేదు కదా కదా పక్కన పెట్టి తన యుక్తంగా తీసుకొని లోకానికి వచ్చింది దేవుడు మానవునిగా వచ్చి ఆయన జయించి కదా జయించుడు ఆయన కదా సంస్థాన్ని జయించి తిరిగి మళ్ళా సృష్టిని ఆయన తీసుకున్నాడు తన చేతిలోకి ఎందుకంటే ఆధమల టైంలో దృష్టికి ఇచ్చేసాడు కదా అతన్ని తిరిగి దేవుడు పొందుకొని మళ్ళా మనకి ఇచ్చిడు దేవుడు కదా చూడండి దేవుడు మన నన్ను మనుషులని మానవులను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా ఆయన తన పోలిక చొప్పున నరులను సృష్టించాడు కాబట్టి ఆయన ఏం చేసిండే కదా ఆయన మళ్ళా ఈ లోకానికి రావాల్సి వచ్చింది వచ్చిండు మళ్ళా మన తిరిగి మనకి ఇచ్చిడు ఒక అధికారం దేవుడు కదా దాన్ని బట్టి చూస్తే కదా ప్రభు మన కొరకు చేసిన ఒక బలియోగాన్ని పట్టిస్తే మనకి ఎంతో ధైర్యము కదా మనకు కదా ఎంతో ధైర్యము అయితే మనకు మనకు ధైర్యం ఉంది మన ప్రభుకు మన దగ్గర ఉన్నాడు అని చెప్పాని ఈ లోకసులో ఆ ధైర్యం లేదు మనకి కదా వాళ్ళ అబద్ధంలో జీవిస్తున్నాడు కాబట్టి కదా వాళ్ళని సత్యంగా తీసుకురావాలని కూడా మనం కూడా మన ప్రయాసం మన వంతు మనము చేయాలి ప్రయాసం దేవుడు మాట్లాడుతుండే రోజు మనకి అయితే అక్కడ చూసినాం కదా అయితే ఆత్మకు శరీరకు విరుద్ధంగా ఇక్కడ పోరాటం జరిగింది అయితే ఆత్మైన విజయం పొందింది కదా అయితే దేవుడు ఏం చెప్తుందంటే కదా మనం ఆ విధంగా జరుగుతుంది కాబట్టి మనం ఏమిటనే చిత్తానికి లోబడాలి మనం కూడా కదా మన ప్రభు దేవునికి కదా మన యేసు ప్రభుకి మనం కూడా లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చబిడ్డలు మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు కదా మన తలంపులు ఎట్లుంటాయంటే అటు ఇటు ఉంటదనమాట కదా ఎట్లా అంటే ఇది దేవుడు మన కూడా మనని కూడా ఈ లోకం యొక్క ఉద్దేశంతో ఈ లోకానికి మనం తీసుకొచ్చింది కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చిబిట్ట మనం ఉన్నప్పుడు కూడా మనకు కూడా ఎట్లుంటుందంటే అటిక్ట్ అవుతా ఉంటది మన మైండ్ సెట్ కాదా కాబట్టి మనం ఏమి అయినా మన దేవుని రక్తాన్ని ఆయన వాక్యాన్ని ఆశ్రయించి మనం నడుచుకుంటే మనం కూడా దేవుని అనేది స్థిరంగా భయంగా ఉంటామని ఈరోజు దేవుడు మాట్లాడుచడం మనతో దేవుడు యొక్క వాక్యం దీవించింది ఒక ఆమె వాక్యాన్ని బట్టి ప్రేర్ చేయాల స్తోత్ర ప్రభ పరుషుతాత్మతండి సృష్టికర్త సర్వోన్నతుల సర్వశక్తిమంతుడ అతి శ్రేష్ఠు రఘు అతి పరిషతు రఘు మహోన్నతుల దేవా ప్రభానికే వందనాలు అయ్యారచ్చ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు నీకే స్తోత్రాలు ప్రభావ తండ్రి అయానికే వందనాలు ప్రభావ తని మొదటి నిబంధనలు అయినా తని ప్రభ మీరు అయా అక్కడ ప్రభా రక్త పోషణ చెప్పి కానీ మొదటి నిబంధనల తల్లి ప్రభ మొత్తం తండ్రినైనా సంపూర్ణ స్థితి కలుగ చేయలేకపోయింది కానీ ప్రభానా తన్ని నైనా యొక్క కొత్త నిబంధనలు ప్రభా ప్రభావం మీరు వచ్చి తన్ని ప్రభాక మీ యొక్క స్వరక్తాన్ని చిన్నించిన ప్రభాతాన్ని యొక్క పాత నిబంధనలు మీరు సంపూర్తి చేసిన ప్రభాతాన్ని నీకు వందనాలు దేవతని మీ రద్దులు మాకు క్షమాపణ దేవానికి వందనాలు ప్రభాయ మా కొరకు ప్రభావతాన్ని యొక్క పరమును విడిచిద్ద ప్రభాతం యొక్క దైవత్వాన్ని లోకానికి వచ్చి ప్రభావం మీరు ఎంతో శ్రమ పడితాన్ని మీ చిందించిన ప్రభానికి వందనాలు స్తోత్రాలు ప్రభుత్వాన్ని ఏమి ఇచ్చిన ప్రభావం మీరు నమ్ము ప్రాణం పెట్టిన తక్కువే దేవాత అంటే నీకు స్తోత్రం లయానికి బంధనాలు ప్రభా అయా ప్రభా మమ్మల్ని అందరినీ ప్రతిరోజు మమ్మల్ని జ్ఞాపకం దేవానికి స్తోత్రం తల్లి పరిశుద్ధు రంగతండి వంద నెల రచతాన్ని బాబా అయా ప్రభావ ప్రతిరోజు ప్రభాతాన్ని మీ శివ రక్తం అనేకలకు ప్రకటించండి ప్రభుత్వండి అయా మీరు ఎంతకన్నా ప్రేమగా వచ్చి ప్రభావ మా కొరకునైనా ఇంకా బలి జరిగించినారు అయానికి వంద నెల ప్రభా దేవానికి ఇస్తూ ఉంటుందండి అయా మా ప్రతి తప్పిదమ్మును క్షమించండి మాలో ఇంకా ప్రతి బాన్యతనుంటే తీసే మీ ప్రతి వాకులకు మీ ప్రతి ఆజ్ఞకి లోపలి నడుచుకున్న హృదయం మాకు నన్ను దయచని ప్రభాతం అండి ఆయా ప్రభానికి స్తోత్రమైన ప్రతిరోజు మేము పరుషు తాత్పల్ ఇంటికొని ప్రభాతం అండి ఆయా మీకు సర్వ సత్యాన్ని మేము జీవించలాగిన ప్రభాతం అండి మాకు తోడు నడిపించిన ప్రభావాతండి ఆయా ప్రభావి వాక్యం ఎవరు వింటారు ప్రభాతం వాళ్ళకి నన్న తల్లి ప్రభా మారు మనసు రక్షణ దయచని తండ్రి మీ రక్తం క్రింద ఖర్చులాగిన దేవానికి స్తోత్రులు ఉంటండి రాజ్యప్రభ ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందన ప్రభా వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి ఆశ్రయించే ప్రభా మీకు జ్ఞానంతో నేర్పించండి సర్వ సత్యంలోకి మిమ్మల్ని నడిపించమని తండీ మీరు ఆకం సిద్ధపరి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ లాడ్ అక్క థ్యాంక్ యూ అక్క జాన్ ఆశీర్వాదం ఇవ్వండి మనందరికీ సదాకాలం తొలగింది కాక్రదర్ అందరూ ప్రైజ్